చల్ల చ రమృగబ్బూ సురూప చల్ల చ రమృగూ సరూప కమల నేత్ర సుందర సుమగ్రా కమల నేత్ర సుందర సుమగ్రావకి ప్రియపుత్ర సమస్తలోకసూత్ర నిఖిల పవనా నిర్మల జీవన సర్వే శురవంధిత పన్నక శయనా తీరాపీ నిద్రి నీలిగజనమండలసుందరా మంజుల మురళీ మనోహరా నీలిగజగనమండలసుందర మరళీ మనోహరా వేదాంత విజ్ఞానస్వేశ్వర జల్లచర మృగభూసు నరూపా మంత్రము గాని అక్షరం లేదు ఓషధి గాని వస్తువు ఉండదు అంటారు పెద్దలు ఈ ప్రపంచంలో పరమాత్మ స్పర్శకు నోచుకోని వస్తువు అంటూ ఏది ఉండదు వస్తు జ్ఞానం లేనప్పుడు వస్తువు దగ్గరున్న ఒకటే దూరంగా ఉన్నా ఒకటే ఈ ప్రపంచంలో ఉండేటువంటి ఆకర్షణ రూపాకర్షణ పరమాత్మలో ఉండేటువంటి ఆకర్షణ స్వరూపా రూపం నశిస్తుంది స్వరూపం నశించదు స్వరూపం అంటే రూపం ఆవిర్భవించింది స్వరూపం లేకపోతే రూపం లేనేలేదు కానీ రూపం లేకపోయినా స్వరూపం తనంతట తనను దివ్యంగా ప్రకాశిస్తుంది ఈ కారణం చేత పరమాత్మ సర్వాదిహి అని స్థవనీయుడయ్యాడు సర్వాది సర్వభూతానాం ఆది సర్వాదిహి సర్వాదిహితి సమస్తమైనటువంటి భూతములకు ఆది కారణం తానయ్యుండట చేత భగవానుడు సర్వాది అని స్థవనీయుడయ్యాడు అలాగే సర్వ సృష్టికి కూడాను తానే ఆది కనుక పరమాత్మ సర్వాదిహి శబ్దవాచ్యుడు ఉత్పత్తి జగత యస్మాత్ ఎవరి నుండైతే ఈ ప్రపంచం ఆవిర్భవించిందో ఆ భగవంతుడు ఆది పురుషుడు ఆధ్య పురుషుడు కనుక సర్వాది నామధేయుడు ఈ జగత్ ఈశ్వర సృష్టి అంటే ఇది ఆరంభించక ముందు ఈశ్వరుడు ఉండాలి ఈ కారణం చేత ఆయన సర్వమునకు ఆది అయి ఉన్నాడు సర్వాది అని కీర్తింపబడినటువంటి పరమాత్మ నుండి ఆవిర్భవించిన సర్వము సర్వేశ్వరుని అన్యంగా భిన్నంగా ఉండేందుకు అవకాశం లేదు సద్బ్రహ్మ కార్యం సకలం సదైవ సన్మాత్రమే తోన్యదస్ భగవంతుడు సద్రూప చైతన్యం ఈ జగత్తు ఆయన యొక్క కార్య రూపమే కనుక అప్పుడు ఇప్పుడు అని కాకుండా ఎప్పుడు సదా బ్రహ్మ స్వరూపంగానే భాషిస్తూ ఉంది తస్మాత్ ఏతత్ విశ్వం బ్రహ్మ ఈ కారణం చేత పరమాత్మ నుండి ఆవిర్భవించిన కార్యమే గనక ఈ విశ్వం భగవంతుని యొక్క కార్యరూపంలో ఉంది కనుక ఇది సద్రూపం మరి భగవంతుడి సద్రూప చైతన్యం భగవంతుని యొక్క కార్యమే గనక ఈ ప్రపంచం కూడా సద్రూపం మరి సద్రూపాలు రెండుంటాయా రెండు అనంతాలు ఉండేందుకు అవకాశం ఉందా ఏది జగత సత్యం సార్ పరమాత్మన అనంతత్వ హాని సంభవతి ఇది ఈ ప్రపంచమే గనక సత్యమయ్యేటట్లయితే రెండు సత్యాలు ఉండేందుకు అవకాశం లేదు గనక పరమాత్మ యొక్క అనంతత్వానికి భంగం హాని కలిగేటువంటి అవకాశం కూడా ఉంది మరి ఈ ప్రపంచం యొక్క రూపం ఏమిటి అసలు ఈ ప్రపంచం యొక్క స్వరూపమేమిటి బ్రహ్మయ్య వేదం విశ్వమితి ఈ విశ్వం బ్రహ్మమే అని అధర్వణ వేదం కూడాను నిర్ణయం చేసింది కనుక జగత్ మార్పు చెందుతూ ఉండిన ఇలా మార్పు చెందుతున్నటువంటి జగత్ కారణమైనటువంటి పరమాత్మ కన్నా భిన్నంగా లేదు కనుక కార్యము మిథ్య అని మనకు తెలుస్తూ ఉంది మట్టి కుండ మట్టి కన్నా అన్యంగా లేదు కుండ నామరూపాలతో ఉంది ఇది కార్యం కనుక ఇది మిథ్య కుండ ఆరోపితం కాని మృతిక మట్టి అధిష్టానం మృదేవ సత్యం పరమార్థ భూతం ఘట శబ్దశ ముఖ్యార్థభూతం ఇది అసలు ఘటము కుండనేటువంటి శబ్దానికి ముఖ్యార్థం ఏమిటంటే మృతిక అంటే మట్టి ఒక్కటే సత్యము అనేటువంటిది ముఖ్యార్థం కనుక మట్టి పాత్రలో మార్పు చెందుతూ ఉండినా మట్టిలో ఏ విధమైనటువంటి మార్పు ఎలాగైతే లేదో అట్లాగే ఈ సర్వము ఈ జగత్తంతా కూడా మార్పు చెందుతూ ఉండినా పరిణామశీలంగా మనకు తెలుస్తూ ఉండినా సర్వాదిహి అని స్థవనీయుడైనటువంటి పరమాత్మలో మాత్రం ఏ విధమైనటువంటి మార్పు లేదు వికారం లేదు చ్యుతుని ఎరుగడు కనుక ఆయన అచ్యుతుడు ఈ కారణం చేత సర్వాదిహి అని ఇంతవరకు కీర్తింపబడినటువంటి పరమాత్మ అచ్యుత అని స్థవనీయుడవుతూ ఉన్నాడు అచ్యుత అచ్యుత స్వరూప సామర్థ్యాత్ నచ్యుతో నవతే ఇతి శాశ్వతం శివం అచ్యుతం శ్రుతే పరమాత్మ సత్య జ్ఞానానంద స్వరూపుడు కనుక తన యొక్క స్వరూప సామర్థ్యాన్ని బట్టి ఆయన అచ్యుత అని స్థవనీయుడవుతూ ఉన్నాడు అంటే చ్యుతి లేనివాడు నాశము లేని అని అర్థం అంటే మూడు కాలాల్లో కూడాను నశించినటువంటి వాడు అని అర్థం కాలం ఆయన్ని ఎప్పుడు కూడా స్పృశించలేదు కనుక గతంలో ఆయన నశించినవాడు కాడు నచ్చుతో ఇప్పుడు నశిస్తున్నవాడు కాడు నెవతే భవిష్యత్తులో నశింపబోయేవాడు కూడా కాడు కనుక నచ్చవిష్యతే కనుక ఈ కారణం చేత పరమాత్మ శాశ్వతం శివం అచ్యుతం శాశ్వతం ఆయన శాశ్వతుడు మంగళకరుడు అచ్యుతుడు అని మహానారాయణ ఉపనిషత్తు కూడా పరమాత్మని కీర్తించడం జరిగింది విష్ణు సహస్రనామంలో ఈ అచ్యుత అనేటువంటి నామం వందవ నామం వంద అనేటువంటి సంఖ్య పూర్ణత్వాన్ని సూచిస్తుంది శతమానం భవతి అని కదా ఆశీర్వచనం అలాగే నశింపులేనిటువంటి పరమాత్మ యొక్క దివ్య వైభవాన్ని వర్ణించేటువంటి ఈ అచ్యుత అనేటువంటి నామం కూడాను వందవ నామం అయింది ఇది విషయం కాలంలో ఏవైతే ఆవిర్భవిస్తూ ఇవన్నీ కూడా కాలంలో గతించిపోతూ ఉంటాయి గనక అవి చ్యుతాలు ఇప్పుడు ఒక భవనం ఉందనుకోండి అది చ్యుతం కరెక్ట్గా ముందు భవనం లేదు కట్టిన తర్వాత కొంతకాలానికి భవనం ఉండదు అందుకని అది చ్యుతం అట్లాగే ఈ దేహం కూడా చ్యుతం పూర్వం జనృతే తల్లి గర్భంలో ప్రవేశించక ముందు ఈ దేహం లేదు మృత్యు గర్భంలో ప్రవేశించిన తర్వాత ఈ దేహం ఉండబోదు కనుక ఇది చ్యుతం కనుక ఈ విధంగా సమస్తం నశిస్తూ ఉన్నాయి ఇవన్నీ కాలంలో కలిసిపోతూ ఉన్నాయి కలిగిపోతూ ఉన్నాయి అసలు కాలమే కరిగిపోతూ ఉంది కాలం కూడా నశిస్తూ ఉంది కాలం కూడా శాశ్వతం కాదు కాలమే శాశ్వతం కానప్పుడు కాలంలో ఆవిర్భవించేటువంటి ఈ రూపాలన్నీ ఏవి కూడాను శాశ్వతం అయ్యేందుకు అవకాశం లేదు కనుక ఇవన్నీ నశించిపోతూ ఉన్నాయి సర్వము నశిస్తూ ఉండిన అధిష్టాన సత్తా స్వరూపుడైనటువంటి అచ్యుతుడు మాత్రం నాశము ఎరుగునటువంటి వాడు అయ్యి ఉన్నాడు గనక ఆయన అచ్యుతుడు సార రూపుడు ఆయనకన్నా అన్యంగా తెలిసేదంతా సంసారమే నిస్సారమే ఇవన్నీ ఎండమావులే సౌకర్యాలే గాని సుఖాలు కావు ఇవన్నీ రాలిపోయేటువంటి రూపాలు కాలిపోయేటువంటి కట్టెలు మతలు ఆట బొమ్మలు క్షణకాలమే గదరా క్షణకాలమే గదరా ఎన్నాళ్ళున్నా ఈ జీవితము మూన్నాళ్ళే గదరా మ సంసారం బున్ ఎండమావులు సంపదలు సార హీనమో సంసారం ఎండమావులు సంపదలు కృష్ణ చరణములు సఖ గంగి తరిగలేవా గలేవా ఎన్నాళ్ళున్నా ఈ జీవితము మూన్నాళ్ళే గదరా ఎవరికి ఎవరో ఎవరు ఎరుగని శోకమయముకము ఎవరికి ఎవరో ఎవరు ఎరుగని శోకమయముహీ లోకము ఏది పొందినా ఎవరు ఉందినా సుఖములు ఉండవులే సుఖముదుగుండవుల్ ఎన్నాళ్ళున్న ఈ జీవితము మూన్నాళ్ళే గదరా కదలి వచ్చిన కటలే కాయములు కాలిపోవుటకు కదలి వచ్చిన కటలే కాయములు కనుల ముందే కరిగిపో కాయ కర్పూరములు కాయ ఎన్నాళ్ళున్నా ఈ జీవితము మూన్నాళ్ళే గదరా మీరు పుల్లాంటి ఎవ చె స్నేహితులు మెరుపు లాంటి యోవన్నంబునా చెడులే స్నేహితులు కాలహరణము మరణ రూపము జ్ఞానమే శరణ్యము జ్ఞానమే శరణ్యము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 అధిష్టాన సత్తా స్వరూపమైనటువంటి పరమాత్మ పతనమిరుగడు నామరూపాలతో ఉంది గనక ఈ ప్రపంచం పతనంగాక తప్పదు ఇటువంటి జగత్తును కూడాను రక్షించేవాడు తానే అయినందున పరమాత్మ వృషా కపి అని స్థవనీయుడయ్యాడు అంటే ఇది రెండు పదములతో దివ్యంగా శోభించేటువంటి ఏకనామం వృష అనేది ఒక నామం కపిహి అనేది ఒక నామం కనుక ఇది రెండు పదముల ఏకనామం వృషా కపి విష్ణు సహస్రనామంలో ఇది నూట ఒకటవ నామం అంటే రెండవ శతంలోకి మనం ప్రవేశించేటువంటి సందర్భంలో ఈ రెండు పదాలతో కూడినటువంటి ఏకనామం రావడం ఇది కూడా ఒక విశేషం వృషా కపి వర్షణాత్ సర్వకామానా ధర్మో వృష ఇది సమస్తమైనటువంటి కోరికలను వర్షింపజేసేది గనక ధర్మానికి వృష అని పేరు కనుక ధర్మాచరణములో సర్వము సమస్తమైనటువంటి కోరికలు సిద్ధిస్తాయి అని అర్థం అట్లాగే కపిహి కాంటే జలం అపరాత్ అంటే ఉద్ధరించాడు అనే అర్థం కపి అంటే తోయాత్ భూమిం అపాది కపి వరాహ ఇత్యభిప్రాయ కనుక భూమిని అంటే ఈ భూమి ఎప్పుడైతే జలములో మునిగిపోయిందో దానిని ఉద్దరించినాడు గనక వరాహమూర్తికి కపిహి అని పేరు కనుక వృషా కపి పరమాత్మ ధర్మరూపుడు కనుక వృష అట్లాగే ఆయన కపిరూపుడు ఆయన వరాహమూర్తి కనుక ధర్మమూర్తి వరాహమూర్తి రెండు కూడా ఆయనే కావడం చేత వృషా కపిహి అని కీర్తింపబడ్డాడు వృషరూపాత్ కపిరూపాత్వా వృషాకపి ఇతి కనుక ఇన్ని నామాలతో ఇన్ని విధాలుగా ఇన్ని రూపాలుగా తెలుస్తూ ఉండిన పరమాత్మ యొక్క అనంత స్వరూపంలో మాత్రం ఏ విధమైనటువంటి మార్పు లేదు కనుక పరమాత్మ అమే అని కీర్తింపబడ్డాడు అమే ఆత్మా అమే ఆత్మ అని నిర్దేశించడానికి వీలులేనిటువంటి అనంత స్వరూపం కనుక పరమాత్మ అమే ఆత్మ అని స్థవనీయుడు అవుతూ ఉన్నాడు అంటే పరిమితమైనటువంటి వాడు కాడు పరిమిఛిన్నమైన వాడు కూడా కాడు అటువంటి అప్రమేయుడు అమే ఆత్మ ఇలా అనంతర స్వరూపంగా తెలుస్తూ ఉన్నటువంటి పరమాత్మను సర్వలో కీర్తించాలి ఎందుకని కీర్తించదగిన వాడు తానే అయి ఉన్నాడు ఈ విషయాన్ని భగవద్గీత విశ్వరూప సందర్శన యోగములో అర్జునుడు అత్యద్భుతంగా వర్ణించాడు మహాత్మన్ గరీయసే బ్రహ్మణోప్యాదికర్ అనంత దివేశే జగన్ నివాసా సదసత్త అనంత దేవదేవా జగదాశ్రయ సదసత్తులకు పరమమైన అక్షర పరబ్రహ్మవు నీవే సృష్టికర్తయైన బ్రహ్మదేవులకు మూలకర్తవు నీవే మహాత్ముడవైన నిన్ను ఎవరు నమస్కరింపకుందరు అర్జునుడు శ్రీకృష్ణ సద్ సత్సత్ అని వర్ణించడం జరిగింది అంటే కార్యకారణములు తానే అని అర్థం ఇప్పుడు మనం అధ్యయనం చేస్తున్నటువంటి ఈ ఎపిసోడ్ లో సర్వాదిహి అనేటువంటి నామం యొక్క వైభవమే ఆ సద్ సదనేది అట్లాగే త్వమక్షరం అని కూడా అర్జునుడు అన్నాడు ఈ ఎపిసోడ్ లో మనం ఏదైతే అచ్యుత అనేటువంటి నామం యొక్క వైభవాన్ని చూచామో అదే త్వం అక్షరం అనేటువంటి పదము ద్వారా అర్జునుడు కీర్తిస్తూ ఉన్నాడు అనంతం ఏదైతే ఉందో అది అపరిచ్ఛిన్నం కనుక దేవేశ జగన్ నివాస అనే అనంతుడైనటువంటి పరమాత్మని ఇక్కడ కీర్తిస్తూ ఉన్నాడే అర్జునుడు అది ప్రస్తుతం మనం అధ్యయనం చేస్తున్నటువంటి నామం అమే అనేటువంటి నామం కనుక సర్వాదిహి అచ్యుత అమే ఆత్మ అని ఇప్పుడు ఏదైతే మనం ఈ ఎపిసోడ్ లో అధ్యయనం చేశామో ఇవన్నీ కూడాను అర్జునుడు విశ్వరూప సందర్శనంలో ఈ శ్లోకంలో కీర్తించినటువంటి విషయంలోని ఈ మూడు కూడా ఇమిడి ఉన్నాయి ఇదంతా కూడా శాస్త్రం యొక్క వైభవం కనుక పరమాత్మ అమే ఆత్మ అప్రమేయుడు కనుక అనంతుడు అనంతుడైనటువంటి వాడికి ఎవరితో సంబంధం ఉంటుంది ఏ విషయంతో సంగత్వం ఉంటుంది కనుక ఎవరితోనూ సంబంధాలు సంగత్వాలు లేనివాడు గనక ఆయన సర్వయోగ వినిశ్రుతుడు వినిశ్రుత వినిర్గత వినిశ్రుత అసంగోక్ష్యయం పురుష ఇది శ్రుతే సమస్తమైనటువంటి సంబంధాల నుండి విడిపోయిన ఉండడం చేత అనంతరైనటువంటి పరమాత్మ సర్వయోగ వినిశ్రుతుడు అని స్థవనీయుడయ్యాడు అసంగోక్షయం పురుష అయం పురుష అసంగహ ఇతడు సంగత్వము లేనివాడు అని బృహదారిణ్య ఉపనిషత్తు కూడాను కీర్తించడం జరిగింది కనుక పరమాత్మ అనంతుడు గనక ఆయనకి ఎవరితోనూ సంబంధాలు లేవు ఏ విషయంతోనూ సంగత్వము లేదు కనుక సంగత్వాలు సంబంధాలు లేనిటువంటి వ్యక్తికి సంకటాలు సంతాపాలు కూడా ఉండేందుకు అవకాశమే లేదు ఇక ఉన్నదంతా కూడాను ఆనందమే ఆనందానుభూతియే అద్వైతానుభూతియే అద్వైత ఆనందానుభూతియే అటువంటి పరమాత్మను ఆశ్రయించిన వారు కూడాను ఈ ప్రపంచంలో ఆనంద స్వరూపులై శోభిస్తారు ఓం నమో భగవతే వాసుదేవాయ మనతో కలిసి ఉన్నవారు కలిసి ఉన్నవి మన మనసు మీద మనుగడ మీద ఎలాంటి ప్రభావం చూపుతాయో అవి విడిపోయినప్పుడుగానే అర్థం కావు విడిపోయి ఏడిపించేవి బ్రతుకులో వేడుకల్ని ఆవిష్కరిస్తాయా ఆరిపోయేందుకు వెలిగేవి ఏదో ఓ క్షణాన జీవితాన్ని చీకటిమయం చేస్తాయి విడిపోయేవి వాడిపోయేవి కాలంలో మాడిపోయేవి మనతో కలిసి ఉన్నంత మాత్రాన మనకు కలిసి వచ్చేది ఏమీ ఉండదు అవన్నీ కలిసిపోయేవి వీటి కోసమే మన ఆవేదనంత వీటిని నిలుపుకోవాలనే మనం చేసేటువంటి ప్రయత్నం అంత కాని ఇక్కడ అర్థం చేసుకోవాలి ఆవేదన చెందవలసిందంటూ ఏదీ లేదని అర్జునుడికి బోధించాడు గీతలో శ్రీకృష్ణ పరమాత్మ తస్మాత్ అపరిహార్యేర్ధే నత్వం సోచితుం అర్హసి అనివార్యమైన ఈ విషయంలో శోకించటం తగదు అన్నాడు శ్రీకృష్ణుడు కనుక పోయే వాటిని పట్టుకోవడం కన్నా ఉన్నదేమిటో అందరిలో ఉన్నదేమిటో అది గనక తెలుసుకుంటే ఆ తరువాత సుఖం దూరంగా పోదు దుఃఖం దగ్గరికి రాదు ఇది మనం చక్కగా అర్థం చేసుకుంటూ పోవాలి కనుక అందరిలో ఉండేటువంటి వాడు పరమాత్మ అసలు ఉన్నదే పరమాత్మ అందరిలో ఉన్నది పరమాత్మ అంతేకాదు అందరూ ఎక్కడైతే ఉన్నారో అతడే పరమాత్మ ఈ కారణంచేత భగవంతుడు వసు అని స్థవనీయుడయ్యాడు వసు వసుర్వసుమ సత్య సమాత్మా సమ్మిత సమ అమో పుండరీకాక్ష వసంతిర్వభూతాన్ని అత్ర అయమతి సర్వభూతములు తనయందే ఉండడం చేత భగవానుడు వసు అంతేకాదు తాను కూడా సర్వభూతములయందు ఉండేవాడు కావడం వల్ల కూడాను వసు అని శబ్దవాచ్యుడయ్యాను భూతాని అంటే భూతములు భూతములు అంటే పుట్టినవి అని అర్థం అవే పంచభూతాలు భూమి జలము అగ్ని వాయువు ఆకాశము ఇవి పంచభూతాలు ఈ పంచభూతాల నుంచే సర్వము ఆవిర్భవించింది పంచభూతాల్లోనే ఉంది కనుక ఏదైనా పుట్టింది వచ్చింది అని అది భూతముల క్రిందకే వస్తుంది అయితే ఈ పంచభూతాలు దేని నుండి అయితే వచ్చాయో దేని మీద ఆధారపడి ఉన్నవో అది ఈ పంచభూతాలు ఆవిర్భవించక ముందే ఉండి ఉండాలి అదే పరమాత్మ తానే సమస్తానికి ఆధారంగా ఉంటూ తనకు మరొక ఆధారం లేకుండా సత్య జ్ఞానానంద స్వరూపుడుగా శోభించడం చేత పరమాత్మ వసుహు అని శబ్దవాచ్యుడయ్యాడు అంతేకాదు అన్ని సమస్త భూతములు పరమాత్మ ఏ విధంగా అయితే వసిస్తూ ఉన్నవో అట్లాగే తాను కూడా వాటిలో వసించేవాడై ఉన్నాడు వాటిలో ఉన్నది కూడా తానే గనక పరమాత్మ వసు ఇక్కడ అందరిలో అన్నిటిలో పరమాత్మే ఉన్నాడు అనేటువంటి విషయాన్ని కాస్త జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి పరమాత్మ అందులో ఇందులో ఉన్నాడు అని అంటే భగవంతుడు పరిమితుడైపోతాడు కనుక అందులో ఉన్నాడు అని అన్నప్పుడు అది అనేది ఒకటి ప్రత్యేకంగా ఉందని పంజరంలో పక్షిలాగా పరమాత్మ అందులో ఉన్నాడని దాని అర్థం కాదు అందులో ఉన్నాడు అంటే అదిగా శోభించేది కూడాను పరమాత్మనని ఆ రూపంలో పరమాత్మే గోచరిస్తూ ఉన్నాడు అని అర్థం ఇప్పుడు ఉదాహరణకి ఒక బంగారు నగ ఉంది బంగారు నగ అని అంటాం అంటే బంగారు కన్నా వేరుగా నగ ఉందని అర్థమా అంటే బంగారు నగలో ఒక సమయంలో బంగారు ఉండి మరొక సమయంలో లేకుండా పోతుందే కాదు బంగారు నగ అన్నప్పుడే ఆ నగలో ఉన్నదంతా కూడా బంగారి మరి నగేమిటి నగ నామరూపాలు కనుక అది మిథ్య ఆధేయం ఆధేయంగా మిథ్యగా ఎప్పుడైతే నగ తెలుస్తూ దానికి ఆధారం అంటూ ఒకటి ఉండాలి ఏమిటా ఆధారం అదే బంగారు స్వర్ణమేవా సత్యం కనుక ఏదైతే ఆధారమో ఏదైతే అధిష్టానమో అది సత్యం ఏదైతే మరొక దాని మీద ఆధారపడి ఉందో అది మిథ్య కనుక ఇక్కడ సత్య స్వరూపుడైనటువంటి పరమాత్మ ఇక్కడ ఇలాగైతే బంగారు నగలో స్వర్ణమే సత్యమై ఉందో అలాగే పరమాత్మే సత్య స్వరూపుడయి ఉన్నాడు అని అర్థం కనుక ఉన్నదంతా తానే తనకన్నా అన్యంగా రెండవది లేదు అలాంటప్పుడు పరమాత్మ పవిత్రుడు నిర్మలుడు ఎందుకని ఆయన్ని మరణం చేయడానికి రెండవ వస్తువు లేదు గనక పరమాత్మ నిర్మలుడు ఈ కారణం చేత ఇంతవరకు వసు అని స్తవనీయుడైనటువంటి పరమాత్మ ఇప్పుడు వసుమనాహ అని కీర్తింపబడుతూ ఉన్నాడు వసుమనాహ వసు అనేది ధనవాచకం ఏ విధంగా అయితే సదా అనేటువంటి పదం కాలవాచకము వసు అనేటువంటిది ధనవాచకం కాని ఇక్కడ వసు అంటే ప్రశస్తం అని అర్థం వసు ప్రశస్తం మనోయశ సహ వసుమహ ఇది అంటే పవిత్రమైనటువంటి మనసు కలిగిన అని అర్థం ప్రశస్తమైనటువంటి మనస్సు పవిత్రమైనటువంటి మనసు అంటే రాగ ద్వేషాలు లేనివాడు అరిషడ్ వర్గాలు అంటున్నటువంటి వాడు దోషరహితుడు ఎక్కడైతే మార్పు తెలుస్తూ ఉంటుందో అక్కడే దోషం మనకు అర్థమవుతూ ఉంటుంది పరమాత్మలో ఏ విధమైనటువంటి మార్పు లేదు మార్పు లేదు గనక ఆయనలో దోషము లేదు వికారము లేదు కనుక ఆయన వికార రహితుడై దోషరహితుడై ఉన్నాడు ఏదైతే మార్పు చెందుతూ ఉంటుందో అది మిథ్య మారేది మిథ్య ఏది మార్పు చెందుతూ ఉండినా అది మారని దానిపై ఆధారపడి ఉండాలి దేని మీద ఆధారపడి ఉందో అది సత్యం కనుక పరమాత్మ సత్య స్వరూపుడు అన్ని మార్పు చెందుతూ ఉన్నాయి తనలో ఏ విధమైనటువంటి దోషము వికారాలు ఉండేందుకు అవకాశం లేదు గనక ఆయన సత్యరూపుడై ఉన్నాడు ఈ కారణం చేత వసుమనాహ అని కీర్తింపబడినటువంటి నిర్మలమైనటువంటి పరమాత్మ ఇప్పుడు సత్య స్వరూపుడుగా మనకు తెలుస్తూ ఉన్నాడు సత్య అవిత రూపత్వాత్ పరమాత్మ సత్య సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ ఇది శృతే అవిత స్వరూపుడు గనక పరమాత్మ సత్యహ అని కీర్తింపబడ్డాడు అవిత రూపం అంటే సత్య స్వరూపం అని అర్థం అందుకని సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మగా పరమాత్మని కీర్తించింది తైతిరే ఉపనిషత్తు ఈ ప్రపంచంలో ఏవైతే ఉన్నవో అవి ఉన్నవే గాని సత్యంగా ఉన్నవి మాత్రం కావు ఎందుకని ఒక కాలం మీద దేశం మీద ఆధారపడి ఉన్నాయి గనక మరొక దాని మీద ఆధారపడి ఉండేది ఏదీ సత్యమయ్యేందుకు అవకాశం లేదు కనుక దేశ కాలాదుల మీద ఆధారపడి ఉండేటువంటి ఈ ప్రపంచము ఈ ప్రపంచంలోనేటువంటి వస్తువులన్నీ కూడా సత్యమయ్యేందుకు అవకాశం లేదు కానీ పరమాత్మ తన మనుగడకు తన జ్ఞానానికి తన ప్రకాశానికి తన మహిమకు మరొక దాని మీద ఆధారపడకుండా ఉన్నాడు గనక సత్తా స్ఫూర్తి విషయ పరానపేక్ష సత్తా ఆయన యొక్క ఉనికికి గాని స్పూర్తి ఆయన యొక్క జ్ఞానానికి ప్రకాశానికి గాని పర అనపేక్ష మరొక దాని మీద ఆధారపడకుండా ఉండేవాడు గనక పరమాత్మ సత్తాస్వరూపుడుగా స్వయం సత్తాస్వరూపుడుగా మనకు తెలుస్తూ ఉన్నాడు కనుక ఈయన సత్య స్వరూపుడు ఎప్పుడైతే ఆయన సత్య స్వరూపుడుగా ఉన్నాడు ఆయనకన్నా వేరుగా అన్యంగా భిన్నంగా రెండవ వస్తువు ఉండేందుకు అవకాశమే లేదు గనక పరమాత్మ సముడయి ఉన్నాడు ఈ కారణం చేత సత్య రూపుడైనటువంటి పరమాత్మ సమాత్మ అని కీర్తింపబడుతూ ఉన్నాడు సమాత్మా సమాత్మ సర్వభూతేషు సమ ఏక ఆత్మా సమ ఆత్మీయతి విద్యాత్తి శ్రుతే సర్వభూతములయందు ఏకమై భాషించేటువంటి చైతన్యం తానే ఉండడం చేత ఆత్మగా పరమాత్మ సమాత్మ అని కీర్తింపబడ్డాడు సమ ఆత్మీయతి విద్యాత ఇది శృతేహే ఆత్మ సమమైనది అని వేదాలు కూడా ఘోషిస్తూ ఉన్నాయి కనుక పరమాత్మ సమరూపుడు ఏకమై శోభించేటువంటి వాడు ఇటువంటి దివ్యమైనటువంటి పరమాత్మ సమరూపుడై ఉన్నాడు గనక మార్పు చెందేది ఏదైతే ఉందో అది సమంగా ఉండదు మార్పు చెందుతూ ఉంటుంది గనక మార్పులేని ఆత్మగా పరమాత్మ సమాత్మగా కీర్తింపబడుతూ ఉన్నాడు ఈ విధమైనటువంటి జ్ఞానాన్ని సమాత్మ జ్ఞానాన్ని శాస్త్ర ప్రమాణం ద్వారా గ్రహించి దర్శించేటువంటి వారు కూడాను సమరూపులై శోభిస్తారు ఈ ప్రపంచంలో అందువల్లనే బ్రహ్మవిధు బ్రహ్మైవ భవతి బ్రహ్మమును తెలుసుకునేవాడు బ్రహ్మమే అవుతూ ఉన్నాడు అన్నది శాస్త్రం వాస్తవానికి సమమైనటువంటి ఏకమైనటువంటి పరమాత్మను దర్శించేటువంటి వారి యొక్క దృష్టే నిజమైనటువంటి దృష్టి అని శాస్త్రం నిర్ణయం చేసింది యహ సమం పశ్యతి సాతి ఎవడైతే ఆ సమరూపుడైనటువంటి పరమాత్మను దర్శిస్తూ ఉన్నాడో అతనిదే నిజమైనటువంటి దృష్టి అతనే చూపగలిగినవాడు అని శాస్త్ర నిర్ణయం అంటే సమమైనటువంటి పరమాత్మను దర్శించలేనటువంటి వారికి నేత్రాలు లేవని అర్థమా దృష్టి లేదని అర్థమా కాదు కాదు దృష్టి ఉంది అయితే దృష్టి దోషం కూడా ఉంది అని శాస్త్ర నిర్ణయం ఎందుకంటే ఒక దీపం వెలుగుతూ ఉంది అలా వెలిగేటువంటి దీపం దృష్టి దోషం ఉండేటువంటి వారికి రెండు దీపాలు వెలుగుతున్నట్టుగా మూడు దీపాలు వెలుగుతున్నట్టుగా నాలుగు దీపాలు వెలుగుతున్నట్టుగా అనేక దీపాలు వెలుగుతున్నట్టుగా తెలుస్తూ ఉంటుంది కానీ వాస్తవానికి అక్కడ వెలుగుతూ ఉన్నటువంటిది ఒక దీపమే దృష్టి దోషం చేత అనేకంగా గోచరిస్తూ ఉంటాయి కాబట్టి ఉన్నది పరమాత్మ ఒక్కడే ఏకమేవా అద్వితీయం బ్రహ్మ కానీ అనేకమైనటువంటి రూపాలతో భేదాలతో ఈ ప్రపంచం గోచరిస్తూ ఉందంటే జ్ఞాన దృష్టి లేకపోవడం చేత దృష్టి దోషం చేత కాబట్టి ఎవరికైతే దృష్టి దోషం ఉందో అటువంటి వారికి పరమాత్మ భిన్నంగా అనేక రూపాలతో ఈ ప్రపంచంగా గోచరిస్తూ ఉంటాడు కాని ఎవరికైతే జ్ఞానం ఉన్నదో ఆత్మ జ్ఞానం ఉన్నదో పరమాత్మ జ్ఞానం ఉన్నదో వారికి అంతా కూడా సమంగా ఏకంగా పరమాత్మ గాని దర్శనం అవుతూ ఉంటది ఇది సమదర్శనం పవిత్రమైనటువంటి ఈ సమదర్శనంలో వ్యక్తికి ఔన్నత్యం సిద్ధిస్తుంది సమాజానికి కళ్యాణం ప్రాప్తిస్తుంది నీ నా అనేటువంటి భేదాలు సమసిపోతాయి ద్వేషాలు దూరం అవుతాయి అసూయలు అంతరించిపోతాయి పగలు పారిపోతాయి మోసాలు ద్రోహాలు కాగడాలు పెట్టి వెతికినా కనిపించవు అందరి అవసరాలు అందరివిగా మారుతాయి దౌర్జన్యాలు అంతరిస్తాయి సౌజన్యాలు అందలమెక్కుతాయి సర్వత్రా ప్రేమలే ఊరేగుతాయి సరువులు శాంతి గాలుల్ల్ని పీల్చుకుంటారు మతాలు మరుగునబడిపోతాయి కులాలు పేక మేడలై కూలిపోతాయి ఇటువంటి దివ్యోన్నతమైనటువంటి స్థితిని పవిత్రమైనటువంటి సమాజాన్ని తయారు చేస్తుంది వేదాంతం కనుక పరమాత్మ సముడు అని ఎప్పుడైతే మనకు తెలిసిపోయిందో ఇక కులాలు ఉండేందుకు అవకాశం లేదు కుటిరాలు ఉండేందుకు అవకాశం లేదు భేద దృష్టి లేదు అంత ఆత్మ జ్ఞానమే ఇటువంటి ఆత్మ జ్ఞానం కలిగినటువంటి పరమ జ్ఞాని ఈ ప్రపంచంలో భేదాలు చూడడు ఇది భక్తి వైభవం కనుక ఒక భక్తుని యొక్క భాగవతోత్తముని యొక్క జ్ఞాని యొక్క ఆంతరంగిక వైభవం అంతా కూడా సమదర్శనం మీదనే ఆధారపడి ఉంది ఇటువంటి వారికి కులాలు కుటిలాలు తెలియవు ఇటువంటి వారు సమదర్శనంతో సమాజాన్ని నిర్మిస్తూ పోతారు ఈ సత్యాన్ని అన్నమాచార్యులు అందంగా ఒక కీర్తనలో గానం చేస్తారు కులజుడేమి ఎవడైన నేమి ఆకడ నాతడే హరి నెరిగినవాడు ఏ కుల జుడేమి ఎవడైన ఆకడ నా తడే హరి నెరిగినవాడు ఏ కుల జుడేమి ఎవడైన సంపన్నుడైన వాడే పరనిందసేయ తత్పరుడు గాని వాడు అరుదైన భూత దయాని దియగువాడే అరుదైన భూత దయానిధియగువాడే పరులు తానీ భావించువాడు ఏ కులజుడేమి వడైన నేమి ఆ కడ నా తడే అరిని వాడు ఏ కులజుడేమి మీ ఎవడైన నేమి నియతి గలుగు వాడే ధర్మతత్పరత బుద్ధి తగిలిన వాడు నిర్మలుడై ఆత్మ నియతి గలుగు వాడే ధర్మ తత్పరత బుద్ధి తగిలినవాడు కర్మ మార్గములు తడవని వాడే కర్మ మార్గములు తడవని వాడే మర్మమై హరి భక్తి మరవని వాడు ఏ కులజుడేమి ఎవడైన నేమి ఆకడ నాతడే హరినిగినవాడు ఏ కులజుడేమి ఎవడైన పగలేక మతిలోన ప్రతికిన వాడు జగతి పై హితముగా చెరించు వాడే పగలేకమతిలోన ప్రతికిన వాడు ఆత్మ తెలిసిన వాడే తెగి తగిలి వెంకటేశు దాసుడైన వాడు ఏ కుల జుడేమి ఎవడైన నేమి ఆకడ నాతడే హరినిరిగినవాడు ఏ కుల జుడేమి ఎవడైన నీమి ఆకడ నాతడే హరినిగినవాడు ఈ విధమైన మంగళకరమైనటువంటి దృష్టి ఏ విధంగా ప్రాప్తిస్తూ ఉంది పరమాత్మ జ్ఞానం కలగడం వల్ల సమరూపుడైనటువంటి సమాత్మ అయినటువంటి పరమాత్మ జ్ఞానం కలగడం వల్ల పరమాత్మ అనంతుడు కనుక ఆయన జ్ఞానం కూడా అనంతమే ఈ కారణం చేత సమాత్మ అని కీర్తింపబడినటువంటి పరమాత్మ అసంమిత అని స్థవనీయుడవుతూ ఉన్నాడు అసం సర్వై అపరిచిన్న అమిత ఇది అసంమిత దేని చేత కూడాను పరిమితం కానివాడు గనక ఏది ఆయన్ని పరిమితం చేయలేదు గనక పరమాత్మ అసమ్మిత అని స్థవనీడవుతూ ఉన్నాడు కనుక దేశంచేత కాలం చేత పరిమితులు కాడు పరమాత్మ పరమాత్మ కన్నా అన్యంగా ఏదైతే ఉందో అవన్నీ కూడాను పరిమితాలే పరిమితాలు ఎప్పుడైనా నశించేవే పరితాపాన్ని కలిగించేవే పరిమితాల యొక్క నీడల్లో ఎప్పుడు సుఖశాంతులనేటువంటివి మిగలవు ఇప్పుడు దేహం పరిమితం కనుక శీతోష్ణాలతో బాధపడుతూ ఉంది ఆకలి దప్పులతో అలమటిస్తూ ఉంది అట్లాగే కులం పరిమితం పరిమితమైనటువంటి ఈ కుల పిచ్చిలో చెరించేటువంటి వాడికి ఒక్క కులమే అనుకూలం చెవి పరిమితం తనం బాధాకరం కళ్ళు పరిమితం దృష్టి మందగిస్తే అయోమయం మనసు పరిమితం అందుకని అన్నీ తెలియటం లేదు అనేది ఒక బాధ మనసుకి కానీ తెలిసినవి కూడా ఆహ్లాదంగా లేదు అనేది ఇంకొక బాధ పరిమితాలు ఎప్పుడైనా ఇలాగే ప్రాణాలను తోడేస్తూనే ఉంటాయి పరిమితమైనటువంటి ఇప్పుడు కూడాను సుఖాల్ని హరించేటువంటివే కాని పరమాత్మ ఇలా పరిమితుడు కాడు ఆయన అపరిమితుడు అనంతుడు కనుక కొరత తెలియనటువంటి వాడు వెలితి లేనటువంటి వాడు అందుకని అసమ్మిత ఇట్టి పరమాత్మలో భేదాలు గోచరించే అవకాశం లేదు గనక ఆయన సదా సముడు సమహ సర్వ సర్వకాలేశు సర్వ వికార రహితత్వాత సమహ ఇతి అన్ని కాలాలలో ఏ విధమైనటువంటి వికారం లేనివాడు గనక పరమాత్మ సమహ అని స్థవనీయుడవుతూ ఉన్నాడు పరమాత్మ ఒక్కడే సముడు ఆయనకన్నా అన్యంగా భిన్నంగా ఏదైతే తెలుస్తూ ఉందో అది విషమం సమం కాదు విషమం అంటే వికార్యం మార్పు చెందేది అనే అర్థం ఈ ప్రపంచం ఉంది ఈ ప్రపంచం నిరంతరం కూడా మార్పు చెందుతూ ఉంది ఈ మార్పు చెందేటువంటి ప్రపంచంలో ఏది కనిపించినా అది కూడా మార్పు చెందుతూ ఉండవలసిందే కాలంలో అన్ని కళాహీనమయ్యేటువంటివే కాని పరమాత్మ మాత్రం ఎప్పుడు సముడు ఈ ప్రపంచం మార్పు చెందుతూ ఉందే ఇది వికారం ఇదే మార్పు అంటే ఇప్పుడు పువ్వు కాయ అవుతుంది కాయ పండు అవుతుంది పండును అలాగే ఉంచితే అది పండిపోయి కుళ్ళిపోతుంది ఇదే మార్పు ఇదే వికారం కనుక గట్టిగా వదురుగా ఉంటే కాయ మెత్తగా తీయగా ఉంటే పండు ఇవన్నీ కూడాను మార్పులు అయితే ఒక్కసారి పండు పండిన తర్వాత మళ్లీ కాయ యొక్క లక్షణాలు పండులోకి రావాలి అంటే రావు కాబట్టి ఈ మార్పు అనేది ఎక్కడైతే ఉంటుందో దానిలో పూర్వస్థితి తిరిగి వచ్చేందుకు అవకాశం లేదు వెన్న నుండి నెయ్యి వస్తుంది కానీ మళ్లీ నెయ్యి నుండి వెన్న రావాలి అంటే మాత్రం రాదు ఎందుకని ఇది మార్పు లేని స్థితి మార్పు కాలేని విషమ అన్ని ఇలాగే ఉంటాయి మార్పులన్నీ కూడా బాల్యం నుండి యవనానికి వస్తాం ఇప్పుడు యవనంలో ఉన్నాం కానీ యవనం వచ్చిన తర్వాత పోయినటువంటి బాల్యం మళ్లీ రావాలి అంటే రాదు బాల్య చేష్టలు వస్తే రావచ్చు అవి పిల్ల చేష్టలు పెద్దవాళ్లకు ఉండకూడనటువంటి చేష్టలు ఇలాగే ప్రతిదీ కూడాను ఒక్కసారి మార్పు చెందిన తర్వాత మళ్లీ పూర్వస్థితి వచ్చేందుకు అవకాశం లేదు గనక ఈ ప్రపంచంలో అన్ని ఇలాగే మార్పు చెందుతూ ఉన్నాయి ఇవన్నీ మార్పు చెందుతూ ఉండినా ఏ విధమైనటువంటి మార్పు వికారము లేనివాడు గనక పరమాత్మ సముడు పూర్ణుడు పరిపూర్ణుడు అటువంటి పరమాత్మ యొక్క జ్ఞానాన్ని పొందిన కూడాను పూర్ణ రూపులై శోభిస్తారు ఇటువంటి దివ్య స్థితిని పూర్ణ స్థితిని విష్ణు సహస్రనామం మనకు అనుగ్రహిస్తుంది ఓం నమో భగవతే వాసుదేవాయ అహం అస్మి నేను ఉన్నా నాకు ఏవేవో ఉన్నాయి కానీ ఒకనాడు నేను లేకుండా పోతాను ఆనాడు నాకున్నవన్నీ ఏమవుతాయి నా ధనం ఏమవుతుంది నా జనం ఏమవుతాను నా ఇంటికి యజమాని ఎవరవుతారు నా పొలానికి ఎవరు పాలేరవుతారు అసలు నేనే లేనప్పుడు నాది అనేది ఎక్కడుంది ఏమో ప్రతి మనిషి ఆంతర్యంలో ఎప్పుడో ఒకప్పుడు ఏదో విధంగా ఈ ప్రశ్నలు మాత్రం కదులుతాయి కానీ కాలంలో అవన్నీ కూడా మరుగున పడిపోతూ ఉంటాయి అలా కాకుండా ఈ ప్రశ్నల్ని వెంబడించి గనక మనసు నడిచిందంటే కొంతకాలం ప్రతి మనిషికే వైరాగ్యం ఏర్పడుతుంది వైరాగ్యం కలిగితేనే భక్తి ఏర్పడుతుంది వైరాగ్యము అనేటువంటి చమురు గనక ఇంకిపోతే భక్తి అనే వత్తి ఆరిపోతుంది వైరాగ్యం అనేది ఉన్న పడంగా కాదు అది ఊడిపడదు అవగాహనతోనే వైరాగ్యం కలుగుతుంది వైరాగ్యం ఏర్పడితేనే భక్తి కలుగుతుంది భక్తి కలిగితేనే పరమాత్మ జ్ఞానం సిద్ధిస్తుంది కనుక ఈశ్వర జ్ఞానం గనక ప్రాప్తించింది అంటే ఆ తరువాత ఈ ప్రపంచంలో పరమేశ్వరుడు కర్మాధ్యక్షుడిగా ఎట్లా ఉన్నాడో చక్కగా మనకు అర్థమవుతుంది ఈ విధమైనటువంటి అవగాహనలో నేను అనే అహంభావన అంతరించిపోతుంది కర్తృత్వాభిమానం అదృశ్యమైపోతుంది అంతేకాదు పరమాత్మ జ్ఞానం కలిగితే ప్రపంచంలో పరమాత్మ కర్మాధ్యక్షుడుగా ఉన్నాడు అని తెలియడమే కాకుండా పరమేశ్వరుడు కర్మఫల ప్రదాతగా కూడా ఉన్నాడు అని మనకు అర్థమైపోతుంది ఈ విధమైనటువంటి అవగాహనలో నాది అనే మమకారం అంతరించిపోతుంది భోక్తృత్వ అభిమానం లేకుండా పోతుంది ఏది అందినా అది ప్రసాదంగా ప్రాప్తిస్తుంది హృదయం ఆనందంతో నిండిపోతుంది జీవితం సౌందర్యంతో కళకళలాడుతుంది ఇదంతా పరమాత్మ యొక్క వైభవం అంతా అద్భుతం అంతా అమోఘం దదాతి పూజి కరోతితి దృధా పూజింపబడి స్పబి సంస్మరిపబడి సర్వలిత కర్మ ఫలితాలని మనకిచ్చేవాడు గనక పరమాత్మ అమోఘ అని స్థవనీయుడయ్యాడు ఈ ఫలితాల విషయంలో వృధా చేయని గనక పరమాత్మ అమోఘ శబ్దవాచ్యుడయ్యాడు భగవంతుడు అనంతుడు అవ్యయుడు అద్వయుడు అని ఇప్పటికే మనం అర్థం చేసుకున్నాం అంటే అనంతుడైనటువంటి భగవంతుడు ఏకమేవ అద్వితీయం బ్రహ్మగా తెలుస్తూ ఉండేటప్పుడు ఆయన వేరుగా మనం ఉండగలమా ఉండలేము కాని ఉంటున్నాం పరమాత్మ కన్నా అన్యంగా భిన్నంగా ఉన్నాము అనేటువంటి భావన మనలో ఉంది ఈ విధంగా అనంతరైనటువంటి పరమాత్మకు మనల్ని వేరు చేసింది ఎవరు ఇది అహం భావన ఇదే జీవత్వం బ్రహ్మత్వానికి సంబంధించిన జ్ఞానం కలిగినంత వరకు ఈ జీవత్వం ఇలాగే ఉంటుంది కనుక బ్రహ్మముకు సంబంధించినటువంటి జ్ఞానం మనకు కలగాలి ఇదే బ్రహ్మ జ్ఞానము పరమాత్మ జ్ఞానం అయితే ఈ జ్ఞానం మనకెలా ప్రాప్తిస్తుంది అంటే అది కూడాను భగవంతుని యొక్క కృపతోని అది మనకు సిద్ధిస్తుంది ఇది భగవంతుని యొక్క దయ మరి దయ అంటే ఏమిటి మనం అనేకమైనటువంటి కర్మలు చేస్తూ ఉంటాం లౌకిక కర్మలు వీటికి సంబంధించి లౌకికమైనటువంటి ఫలితాలు మనకు అందుతూ ఉంటాయి కానీ పూజ చేస్తాం జపం చేస్తాం ధ్యానం చేస్తాం కీర్తన చేస్తాం ఇవన్నీ కూడాను కర్మలు కనుక కర్మలంటూ జరిగితే వాటికి ఫలితాలంటూ ఉండాలి అయితే ఇవి దైవ సంబంధమైనటువంటి కర్మలు ఆధ్యాత్మిక సాధనలు ఏవైతే ఉన్నావో వీటికి కూడా ఫలితాలు ఉండాలి మరి వీటికి ఏ ఫలితాలు ఇస్తాడు భగవంతుడు ఇవి గనక లౌకిక కర్మలైతే లౌకిక ఫలితాలు ఇవి అలౌకిక కర్మలు గనక పరమాత్మకు సంబంధించిన కర్మలే కాబట్టి వీటికి లౌకికమైనటువంటి ఫలితాలు ఇస్తే సరిపోదు కనుక ఎప్పుడైతే ఇవి అలౌకిక కర్మలైనయో ఆధ్యాత్మిక సాధనలు వీటి యొక్క ఫలితం ఏదైతే ఉందో అది అలౌకికంగానే ఉండాలి ఇది దయా అంటే కనుక ఇటువంటి దయ గనక మనకు ప్రాప్తించిందంటే తద్వారా పరమాత్మ యొక్క జ్ఞానాన్ని మనం పొందగలుగుతూ ఉంటాం ఈ విధంగా మన చేత స్తుతింపబడి పూజింపబడి సంస్మరిపబడి సర్వ ఫలాల్ని మనకిచ్చేటువంటి వాడు గనక పూజిత స్తుత సంస్కృతోవా సర్వ ఫలం దాతి ఇది అమోఘ అందువల్ల పరమాత్మ అమోఘ శబ్దవాచ్యుడయ్యాడు అంతేకాదు కర్మలు మనం చేస్తు ఉంటాం ఆధ్యాత్మికంగా సాధనలు చేస్తూ ఉంటాం అయితే వీటికి ఫలితాలు ఏ విధంగా వస్తున్నాయో మనం గుర్తించలేం మనం గుర్తించకపోయినా ఫలితాలు అందుతాయి ఎందుకని సాధ్య సాధనములు రెండు తానే పవిత్రమైనటువంటి సాధనలో కూడాను ఉన్నటువంటి ఎవరో కాదు మంగళకరుడైనటువంటి పరమాత్మ అందుకని మనం చేసేటువంటి ఆధ్యాత్మిక సాధనలకు ఫలితాలని పరమాత్మ వృధా కానివడు నా వృధా కరోతీతి అమోఘహ ఈ విధంగా వృధా చేయనివాడు గనక పరమాత్మ అమోఘహ అని స్థవనీయుడయ్యాడు అయితే మనం చేసేటువంటి ఈ ఆధ్యాత్మిక సాధనలకి పరమాత్మ ఫలితాలను ఎలా ఇస్తాడు ఆయనకు ఎలా తెలుసు అనేటువంటి సందేహం మనకు రావచ్చు మన హృదయంలోనే పరమాత్మ జ్ఞాన రూపంలో ఉన్నాడు కనుక మనం ఏం చేస్తున్నామో ఆయనకి తెలుసు అంతేకాకుండా మన కర్మల్ని మనం చేసేటువంటి పనుల్ని అన్నిటికీ కూడాను జ్ఞాన నేత్రంతో ఆయన వీక్షిస్తూ ఉన్నాడు అందుకని ఆయన హృదయస్థంశ్ వ్యాప్నోతి త్ర ఉపలక్ష అంటే పుండరీకాక్షుడు అంటే మన హృదయంలో వసించేటువంటి వాడు అని అర్థం మన హృదయ కమలంలో వసించేటువంటి వాడు అని ఉపలక్షితులవుతూ ఉన్నాడు పరమాత్మ ఈ కారణం చేత ఆయన పుండరీకాక్షుడు అయితే పరమాత్మ సర్వవ్యాపి అనంతుడు అని చెబుతూ ఒకవైపు మరొక వైపు హృదయంలో పరమాత్మ ఉండాడు అని చెప్పడం వివాదాస్పదంగా ఉంటుంది ఇటువంటి చోటే అర్దంగాక శ్రోతలు తికమకబడుతూ ఉంటారు అంతటా పరమాత్మ నిండి నిపుడీకృతమైనప్పుడు కేవలం హృదయ కమలో ఉండడం ఏంటి అనేటువంటి సందేహం కూడా వాళ్లకు కలుగుతూ ఉంటుంది కొందరు ఇటువంటి సందేహాల్లో పడి శాస్త్రం మీద కూడాను శ్రద్దను వదిలిపెట్టి నాస్తికులయ్యేటువంటి ప్రమాదం కూడా ఉంటుంది పరమాత్మ అంతటా ఉన్నవాడే కాని పరమాత్మ అంతటా సర్వవ్యాపకమై ఉండినా పరమాత్మకు సంబంధించినటువంటి చైతన్య స్ఫూర్తి మనకు ఆంతర్యంలో కలుగుతూ ఉంది గనక పరమాత్మ హృదయంలో ఉన్నాడు అని తెలియజేయాల్సి వస్తూ కాబట్టి అంతటా పరమాత్మ ఉండినా పరమేశ్వర జ్ఞానం బుద్ధిలో కలుగుతుంది ఆంతర్యంలో కలుగుతుంది కనుక ఇది హృదయం అనేటువంటిది స్ఫూర్తి స్వరూపంగా తెలుస్తూ ఉంది రూపంగా పరమాత్మ అంతటా నిండి నిబిడీకృతమై ఉండిన స్పూర్తి మన హృదయంలో కదులుతూ ఉంది గనక పరమాత్మని హృదయ నివాసి అని అనవలసి వస్తూ అంత మాత్రం చేత పరమాత్మ కేవలం హృదయానికే పరిమితుడి కాడు ఆయన అనంతుడు ఇది కేవలం ఉపలక్షణం అంతేకాకుండా పుండరీకాకారే ఉభే అక్షిణివా అంటే జ్ఞాననేత్రం కలిగిన వాడు అని అర్థం అంటే కమలనేత్రుడు పద్మములు పోలినటువంటి నేత్రములు కలిగిన వాడు అని అర్థం అంటే జ్ఞాననేత్రం కలిగినటువంటి పరమాత్మ యొక్క నేత్రం జ్ఞాననేత్రం ఈ ప్రపంచంలో ఉండేటువంటి జ్ఞానం కూడాను ఏ విధమైనటువంటి జ్ఞానం ఉండినా అది పరమాత్మ జ్ఞానం కన్నా వేరుగా ఉండేందుకు అవకాశం లేదు అది పరమాత్మ జ్ఞానములోనే ఇమిడి ఉంది ఎప్పుడైతే సమస్తమైనటువంటి సర్వ జ్ఞానం పరమాత్మ జ్ఞానంలో ఇమిడి ఉందో పరమాత్మకు తెలియకుండా మనం ఈ ప్రపంచంలో ఏది చేయలేం ఏది పొందలేం కనుక మనం ఏది చేసినా దాని వెనక నియమం ఉంది ధర్మం ఉంది మనం ఏది పొందినా దాని వెనక నియమము నియతి ధర్మం ఉంది ఈ ధర్మ రూపంలో ఉండేవాడు కూడాను పరమాత్మే కనుక పుండరీకాక్షుడిగా స్థవనీయుడైనటువంటి పరమాత్మ ధర్మ రూపుడుగా తెలుస్తూ ఉన్నాడు క్షణం కర్మ అశ్యతి వర్మ ఇది ధర్మమే కర్మగా కలిగిన వాడు కనుక పరమాత్మ వృషకర్మ అని స్థవనీయుడవుతూ ఉన్నాడు అంటే ధర్మరూపమైనటువంటి కర్మ కలిగిన వాడు కనుక వృష కర్మ అని అర్థం ఈ ప్రపంచంలో ఒక నియమం తెలుస్తూ ఒక నీతి తెలుస్తూ ప్రపంచంలో ఎక్కడ చూచినా కూడాను నియమంగా ఇది నడుస్తూ ఉంది అట్లాగే ప్రకృతిలో ఎక్కడ చూచినా నియతి ఉంది ఇది ధర్మం ఈ ధర్మ రూపంలో ఉన్నవాడు కూడాను దైవం కాబట్టి దైవమే ధర్మ రూపంలో ఉన్నాడు గనక ఇక్కడ కార్యకారణాలతో నడిచేటువంటి ప్రపంచంలో ఏదైతే ఉందో ఈ నియమం అంతా కూడాను భగవంతుని యొక్క స్వరూపంగానే ఉంది ఎందుకని ఇది ధర్మ రూపంలో ఉంది గనక ఇప్పుడు వర్షాలు పడతాయి పంటలు బాగా చక్కగా పండుతాయి ఇది ఒక నియమం ప్రకారం జరుగుతుంది ఇందులో నీతి ఉంది ఇది ధర్మం కాని ఒక్కొక్కప్పుడు వరదలు పొంగుతాయి పంటలన్నీ పాడైపోతాయి మరి అదేంటి అది నియమం కాదా దాని మీద కూడా కార్యకారణాలు ఉన్నాయి కనుక అది నియమమే అది నీతే కాబట్టి అది కూడా ధర్మమే కానీ ఏవైతే మనకు నచ్చుతూ ఉంటాయో మనం మెచ్చుతూ ఉంటామో అలాంటి జరిగినప్పుడు చాలా ఆనందంగా ఉంటాం కనుక ఏవైతే మనకు ఇష్టపడవో అట్లాంటి జరిగినప్పుడు ఇది ఎందుకు జరిగింది అని ప్రశ్నిస్తూ ఉంటాం ఇటువంటి చోటే మన అవగాహన పూర్ణంగా లేదు అని మనకే అర్థమవుతూ ఉంటది ఏదైనా ఈ ప్రపంచంలో జరిగింది అంటే జరగవలసింది గనకనే జరిగింది జరగకూడనిదైతే ఎందుకు జరుగుతుంది కాబట్టి కారణం ఉండి కారణం ఒక క్రమ కార్యరూపంగా మారేటప్పుడు ఇక్కడ ధర్మం చోటు చేసుకుంది అర్థం కనుక ఎప్పుడైతే ధర్మం చోటు చేసుకోనుందో కార్యకారణ సిద్ధాంతంలో ఒక నీతితో నియమంతో ధర్మంతో నడుస్తూ ఉందో అది అలా జరిగినప్పుడు ఇది ఎందుకు జరిగింది అని ప్రశ్నించకూడదు ఎలా జరిగింది అని అన్వేషించి తెలుసుకోవాలి కనుక ఈ ప్రపంచంలో ధర్మ రూపంలో ఉండేటువంటిది దైవం కనుక ఆ దైవమే సర్వత్రా వ్యాపించి ఉన్నాడు గనక ధర్మరూపంలో ఇలా ధర్మరూపంలో వ్యాపించి ఉండేటువంటి పరమాత్మని అర్చిస్తూ మనం చేసేటువంటి కర్మంలోనే ఆయన గనక అర్చిస్తూ ఉంటే మన బుద్ధి శుద్ధిపడి సిద్ధి లభిస్తుంది ఈ సత్యాన్ని భగవద్గీత మోక్ష సన్యాస యోగంలో శ్రీకృష్ణ పరమాత్మ అత్యద్భుతంగా వర్ణించడం జరిగింది ఎ ప్రవృత్తిర్భూతనామిదం తమభ్యర్చ్య సిద్ధిం విందతి మానవ ఎవని వన ప్రాణులకు పుట్టుకలు కలుగుతున్నదో ఎవని చేత ఈ సకల ప్రపంచము ఉన్నదో వానిని మానవుడు తన స్వకర్మ చే అర్చించి సిద్ధిని పొందుతున్నాడు ఈ విధంగా ధర్మ మార్గంలో ఎవరైతే చరిస్తూ ఉంటారో అటువంటి వారు కృతార్థులవుతారు ఎందుకని ధర్మాచరణంలోనే దైవ ఆరాధన దైవారాధన నిండిపోయినట్టుగా మనకు తెలుస్తూ ఉంది ధర్మం రక్షత రక్షిత ఈ విధంగా ధర్మాచరణ చేసి మనం తరించిపోవాలి ఈ ప్రపంచంలో కనుక ధర్మరూపంలో దైవమే ఉన్నాడు గనక ధర్మాచరణంలో దైవ సేవే జరుగుతుంది అనేది మనం అర్థం చేసుకోవాలి కనుక నేను ధర్మాన్ని ఆచరిస్తూ ఉన్నాను నేను ధర్మాన్ని రక్షిస్తూ ఇది చాలా పొరపాటు ధర్మాన్ని మనం పరిస్థితి లేదు ధర్మం అంత బలహీనమైంది కాదు ధర్మాన్ని రక్షించేటంతటి శక్తివంతులం మనం కాదు అపార శక్తివంతులం కాదు అనంత శక్తివంతులం కాదు కనుక ధర్మం ద్వారా మనం ఉద్ధరింపబడాలి ఒకవేళ ధర్మమే గనక నశించేటువంటి పరిస్థితి వస్తే ధర్మరూపంలో ఉండేది దైవమే గనక ధర్మాన్ని ఎలా రక్షించుకోవాలో భగవంతుడి తెలుసు అందుకనే భగవంతుడు అవతారాలు ఎత్తుతూ ఉంటాడు ఈ కారణం చేత ఇంతవరకు వృష కర్మ ధర్మరూపమనేటువంటి కర్మ కలిగిన వాడుగా తెలిసినటువంటి పరమాత్మ ఇప్పుడు వృషాకృతి అంటే ధర్మమే ఆకారంగా మనకుగా ఒక రూపంలో కనిపిస్తూ ఉంది ఇదే అవతార వైభవం కనుక పరమాత్మ వృషాకృతి అని కూడా స్థవనీయుడవుతూ ఉన్నాడు వృషాకృతి ధర్మార్థం ఆకృతి శరీరం ఎస్ వృషాకృతి సంభవామి యుగే యుగే ఇది భగవద్వచనాత్ ధర్మమే రూపంగా కలిగిన గనక పరమాత్మ వృషాకృతి అని స్థవనీయుడయ్యాడు పరిత్రాణాయ సాధూనాం వినాశాయ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే ఇది భగవద్వచనాత్ కాబట్టి యుగ యుగంలో నేను ఆవిర్భవిస్తూ ఉంటాను అని పరమాత్మకు తెలియజేశాడు ధర్మం అనేది నశించదు నశించేది ఎప్పుడు ధర్మం కాదు ఆ ధర్మం పెచ్చు పెరుగుతూ మనం ధర్మం నశించింది ధర్మస్య హానిహి భవతి అని అంటు ఉంటాం కాని పుణ్యాత్ముల యొక్క పవిత్రాత్ముల యొక్క ప్రార్థనల్ని ఆలకించి అధర్మం పెంచు పెరిగేటువంటి పరిస్థితుల్లో పరమాత్మ అవతారమేత్తి ఆవిర్భవిస్తాడు రామకృష్ణాది అవతారాలన్నీ కూడా ఈ విధంగానే వచ్చాయి శ్రీరాముడు ధర్మావతార మూర్తి ఆవిర్భవించాడు రాము విగ్రహవాన్ ధర్మ కనుక శ్రీరాముడు ధర్మావతార మూర్తి అవతరించి దౌర్జన్యాన్ని ఖండించాడు సౌజన్యాన్ని రక్షించాడు భక్తుల యొక్క బ్రతుకుల్ని పండించాడు కనుక సాక్షాత్ భగవంతుడు దివ్యాకృతిని ధరించి అవనిపై అవతరించినటువంటి సమయంలో ఊహించని రీతుల్లో అభ్యుదయం ఊరేగుతుంది కనుక శ్రీ శ్రీరాముడు ఎంతో ఆదర్శవంతమైనటువంటి జీవితాన్ని గడిపి మనకు ఆదర్శాన్ని ఆయన అందించాడు ఒక ఆదర్శమైనటువంటి తనయుడుగా ఆదర్శమైనటువంటి సోదరుడుగా ఆదర్శమైన పతిగా ఆదర్శమైన పితగా ఆదర్శమైన మిత్రుడుగా ఆదర్శమైన శత్రువుగా శ్రీరాముడు మనకు ఎంతో ఆదర్శాన్ని అందించాడు కాబట్టి కేవలం ఆయన ఉన్నటువంటి కాలంలోనే కాకుండా అన్ని కాలాలకి అన్ని యుగాలకి అన్ని తరాలకి సర్వ మానవాళికి ఆయన యొక్క ఆదర్శ జీవితం దారిదీపమై నిలిచింది కనుకని శ్రీరాముడు ఆ కాలంలో జీవిస్తూ ఉండిన కేవలం ఆ కాలానికే పరిమితం అయినటువంటి వాడు కాడు అంటూ స్వే మహిం తిష్టతి దివ్యమైనటువంటి వైభవాలు ఆయన జీవితంలో గోచరిస్తూ ఉండిన ఆయన యొక్క వైభవం ఏదైతే ఉందో సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ దాని ఎందే దివ్యంగా శోభించాడు అని జ్ఞానులందరూ కూడాను కీర్తించారు రామావతార వైభవాన్ని వ్యాస మహర్షి కూడాను రామాష్టకములో అత్యద్భుతంగా వర్ణించారు ఆయన అంటారు మనోహరమైనటువంటి మంజుల రూపంతో శోభించిన పాపాలను హరింప హరింపజేసిన దుష్టులను శిక్షించిన సజ్జనులను రక్షించిన పరమాత్మ మాత్రం అద్వయ స్వరూపుడైనట అనామయుడే నట మహావాక్యాల ద్వారా పొందబడేటువంటి సాక్షాత్ పరబ్రహ్మమేనట శ్రీరాముడు भजे विशेष सुंदरों समस्त पापखंडनौक्त चितरनौ सद राम मध्वय अजे विशेष सुंदर समस्त पापखंडन स्वक्त चित्तरंजनौ सदराम मध्वय Thank you. నిజస్వ బోధకం కృపాకర భవాపహం సమం శివం నిరంజన భజే హ రామ మధ్వయ నిజస్వ బోధకం భవాపహం సమం శివం నిరంజన భజే హ రామ మధ్వయ అసత్ ప్రపంచ భజే హ निर्विकप निर्मलो निरामय चिदेक संतम भजे हर राधय निष्प्रपंच निर्विकप निर्मल निरामय चिदेक संतम भजे हर राधय भवात रूपक अशेष देह कलौ गुणाकर भजे हर వాక్యబోధకైర్విరాజమాన వాక్పద పరబ్రహ్మవ్యాపకం భజే హ రామమద్వ్వయో మహావాక్యబోధకైర్విరాజమాన వాక్పదై ఈ విధంగా ధర్మ రూపంగా పరమాత్మ అవతరించి సజ్జనులను ఉద్ధరించి దుష్టులను శిక్షించి ధర్మ సంస్థాపనను చేస్తూ ఉన్నాడు గనక సర్వత్రా నిండి నిబిడీకృతమైనటువంటి ధర్మం ఏదైతే ఉందో ఆ ధర్మ రూపంలో ఉండేటువంటి వాడు పరమాత్మేనని తెలిసి పరమాత్మను ఆరాధిస్తూ మనం చేసేటువంటి కర్మల ద్వారా ధర్మాచరణ ద్వారా దైవారాధనలో మనం తృప్తి చెందుతూ ఉండాలి ఈ విధంగా గనక మనసును శుద్ది చేసుకుంటూ పవిత్రమైనటువంటి అర్చనాభావంతో ఈ కార్యక్రమంలో గనక మనం లగ్నమైనట్లయితే మనసు తప్పక సిద్ధిని పొందుతాం దీనిని విష్ణు సహస్రనామం మనకు అనుగ్రహిస్తూ ఉంది ఓం నమో భగవతే వాసుదేవాయ స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతా న్యాయ మార్గేణి గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం లోమస్తో काले वर्ष तोर्जन्य पृथिवी स शालिनी देशोय क्षोभरि ब्रह्मणा सन्त निर्भया ओं पूर्ण मिमू पूर्ण मुदच्य से ఓం శాంతి పూర్ణమేవాసిష్యా